దానికి ఏదైనా పండు ఏదైనా ఇవ్వాలి కాని పండు ఏమైనా ఉంటాయి అది కొంచెం గందుకోతి అంటారు మనం మనస్సు గురించి మాట్లాడుతుంటే అది సో కాబట్టి ఇలా నిటార్గా కూర్చుని కళ్ళు సుపారంగా మూసుకుని మనస్సుని ఒక్కసారి పరిశీలించండి మీ మనస్సుని మీరు పరిశీలించడం అభ్యాసం చేయాలి మీరు మీ మీరు ఇది ఒక నియమం పెట్టుకోండి ఈ మనస్సుని ఇప్పుడు మీరు ఈ మనస్సుకే చూస్తున్నారు కదా నేను ఈ మనస్సుని ఎప్పటికీ అలా పరిశీలిస్తూ ఉంటాను వాచ్ చేస్తూ ఉంటాను దీది వాచ్మెన్ వాచ్మెన్ అంటారు సో అలా వాచ్మెన్ మీరు దేనికి వాచ్మెన్ మనస్సుకి మనస్సుకి వాచ్మెన్ ఆర్ వాచ్ వాట్ ఎవర్ ఇలా మనస్సుని చూడండి మనస్సులో మీరు చూసినప్పుడు ఏ సంకల్పాలు ఉండవు జనరల్గా ఏదైనా ఉన్నా కూడా ఉన్నది ఏమన్నా నష్టమేం లేదు ఇప్పుడు ఏం చేస్తారంటే మనస్సులో ఉన్నటువంటి బ్యాగేజ్ మొత్తం అంతా డ్రాప్ చేసేయాలి మొత్తం బ్యాగేజ్ అంతా డ్రాప్ చేసేయాలి మీరు క్లాస్కి వచ్చేప్పుడు ఒక గృహిణిగా లేక ఒక గృహస్థుగా ఒక తండ్రిగా బరువు బాధ్యతలు గల ఒక ఆఫీసర్గా ఉద్యోగస్తుడిగా ఇలాగ ఇవన్నీ మీ మీద మీరు ఆరోపించుకుని వచ్చారు కదా అవన్నీ డ్రాప్ చేసేయాలి ట్రై చేయండి చేయగలుగుతారా అలాగా కెన్ యూ డూ దాట్ ట్రై మీకు అసలు ఏది ఉండదు నేను అనేది ఏదీ ఉండదు నేను ఫలానా అనేటువంటి ఒక వర్ణన నేను గురించి ఏది ఉండదు అలాగా ఆకాశంలాగా అయిపోవాలి ఆకాశానికి రంగు రుచి వాసన పేరు ఏమీ ఉండవు అలాగే నేను కూడా ఆకాశము శుద్ధమైన ఎరుక రూపంగా ఉన్నాను అలా ఉండండి కొద్దిసేపు ఆల్రెడీ దీనికి ధ్యానము అని పేరు ఇంకా ధ్యానం అంటే కొత్తగా ఏముండదు ఇదే ధ్యానం గొప్ప ధ్యానం కూడా పైగా ఇప్పుడు ఒక్కసారి దేహాన్ని పరిశీలించాలి దేహము రిలాక్స్డ్గా ఉంది నడుము నిటాదుగా ఉంది స్ భుజములను ఒక్కసారి పరిశీలించండి భుజములు గ్రిప్ చేసి ఉండకూడదు రిలాక్స్డ్గా ఉండాలి యూస్గా రిలాక్స్డ్గా ఉండాలి భుజాలు అలాగే కళ్ళు కూడా నొక్కి ఉండకూడదు రిలాక్స్డ్గా మూసి ఉండాలి అలాగే పెదవులు ముఖము అంతా కూడా రిలాక్స్డ్గా ఉండాలి దానికి చక్కని ఉపాయం ఏమంటే పెదవులపై చిరునవ్వును వెలయించుత సంకల్పాలని వెళ్తుని రాని ఒకటి దూరంగా ఉంచండి మీరు నిశ్చలంగా అలా ఉండుకోండి ఇప్పుడు ఈ దేహము భీమి భూమిపై ఫిక్స్ అయి ఉన్నది కానీ శిరస్సు తల ఆకాశాన్ని స్పృశిస్తోంది అంటే ఒక రకంగా ఈ దేహము ఒక చెట్టు వలె ఉన్నది చెట్టుకి వ్రేళ్లు భూమిలో పోతుకుని ఉంటాయి కానీ కొమ్మలు చిటారు కొమ్మలు ఆకాశాన్ని సృశిస్తూ ఉంటాయి చెట్టు ఈ దేహం కూడా ఆ విధంగా చెట్టు వలె ఉన్నది భూమికి ఫిక్స్ అయి ఉన్నది కానీ శిరస్సు చిటారు కొమ్మ వలె ఆకాశాన్ని సూచిస్తూ ఉన్నది నేను ఉన్నాను అహమస్సు హృదయంలో ఉన్నాను హృదయంలో శిరస్సులో కాదు హార్ట్ నాట్ ద బ్రెయిన్ హృదయంలో ఇప్పుడు బ్రత్ శ్వాసని పరిశీలించాలి మీరేమీ డిస్టర్బ్ చేయదు శ్వాసను అది ఎలా ఉంటే వాచ్ చేయటం శ్వాస గీతిపై ఏమీ ఉండదు షాలోగానే ఉంటుంది అలా లోపలికి గాలి పీలుస్తున్నారు విడిచిపెడుతున్నారు అలాగే ఉంటుందండి అలాగే ఉండనే వాళ్ళు గాయం పర్వాలేదు జస్ట్ వాచ్ చేస్తుంది శ్వాసని వాచ్ చేయక ఒక పెద్ద మెడిటే గొప్ప మెడిటేషన్ అది యొద్దు ఇంకా శ్వాసను వాచ్ చేయటమే మనస్సుతో దేనిని పట్టుకునే ప్రయత్నం చేయకండి అన్నీ విలువ పెట్టేసి ఆ మనస్సును శ్వాస మీద పెట్టి శ్వాసని పరిశీలించడమే మనస్సుతో ఒకవేళ మనస్సు పట్టుకునే ప్రయత్నం చేసినా మీరు ఆ ప్రయత్నాన్ని సఫలం చేయొద్దు విడిచిపెట్టేసి ఆ శ్వాసనే పరిశీలించు అది కష్టము కాదు సుఖ తేలిక కాదు ఆ పేర్లు ఏం పెట్టద్దు మనస్సు బాగుంది అని కానీ బాగులేదని కానీ ఏ పేరు పెట్టద్దు న్యూట్రల్ ఉండిపోవాలి మనస్సు ఉండిట్లా ఉంది దాంతో దేన్నే పట్టుకోవద్దు శ్వాసను మాత్రమే పరిశీలించాలి ఇప్పుడు చిన్న అభ్యాసం నెమ్మదిగా మెల్లగా గాలిని నిండా పీల్చుకోవాలి మళ్ళీ మెల్లగా గాలిని పీల్చిపెట్టాలి మళ్ళీ ఇన్ నిండా పీల్చుకుని మెల్లగా విదిలిపెడుతూ ఉండాలి బాడీ ఎప్పుడే కంప్లైంట్ చేస్తే చేయొచ్చు కానీ బాడీ యొక్క కంప్లైంట్స్ ని మీరు లెక్క చేయొద్దు వదిలిపెట్టేసేయండి మెల్లగా నిండా పీల్చాలి మళ్ళీ మెల్లగా వీడిపెట్టాలి సహజంగానే మీ స్టమక్లో ఫుడ్ ఉన్నట్లయితే ఈ ప్రాణాయామం సాగదు అది తెలిసిపోతుంది మీకు అది కూడా ఒక అబ్జర్వేషన్ అది కూడా ఒక లెసన్ చూడండి ఎలా ఉందో మెల్లగా తీల్చుకుంటున్నారు అని మెల్లగా విడిచిపెడుతున్నారు ఇప్పుడు ఇన్హలేషన్ ఎక్సలేషన్ స్లోగా జర్కులు ఉండకూడదు జర్కుల్ని అవాయిడ్ చేస్తూ మీరు మెల్లగా చేయటం అభ్యాసం చేయాలి జర్క్ వస్తూ ఉంటే కొంచెం స్పీడ్ తగ్గించేస్తే ఆ జర్క్ ఇంకా రాదు అలాగే కంటిన్యూ చేయండి మెల్లగా పీల్చుకుని మెల్లగా విడిచిపెట్టుకో ప్పుడు ఓంకారాన్ని మనం మొదలు పెడతాం ఎప్పుడంటే విడిచిపెట్టేపుడు మాత్రమే పైకి వద్దు మనస్సుతోటే నేను మటుకు పైకి అంటాను సో ఇప్పుడు నెల్లగా గాలిని తీరుస్తున్నాను ఏ అయిపోయిన తర్వాత మళ్ళీ మెల్లగా గాలి పీల్చుకుంటున్నాను ఏ మళ్ళీ మెల్లగా గాలి పీల్చుకుంటున్నాను కంటిన్యూ చేయండి ఇప్పుడు మూడు సార్లు ఆఖరిగా ఓంకారాన్ని మెల్లగా చేయాలి నేను కౌంట్ కూడా ఇస్తా మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం మొదలు పెడుతున్నా దారి తీర్చుకోవడం వన్ ఇప్పుడు ఓకార ధ్యానం మానేసి అలాగే ధ్యానంలో సైలెంట్ గా ఉండిపోవాలి లోపల ఏ సంకల్పాలు పెట్టుకుంటూ సైలెంట్ గా ఉండిపోవాలి ఇప్పుడు రిలాక్స్ కళ్ళు మూసుకునే నుంచి విశ్రాంతిగా కూర్చోవచ్చు కొద్దిగా కదిండి నా కొడుకు పర్వాలేదు రిలాక్స్ ఇప్పుడు మెల్లగా కళ్ళను ఈ విధంగా చాలా సరళమైన ధ్యానము కానీ చాలా విలువైన ధ్యానం దాని మీద మీకు ఆ ప్రేమ ఉండాలి మీరు ప్రేమను డెవలప్ చేయాలి అంటే ప్రేమ అంటే ఎలా ఉండాలి అబ్బా ఇలా చక్కగా ఏకాంతంగా కళ్ళు నుంచి కూర్చుంటే ఎంత బాగుంటుందో కదా అన్ని డెవలప్ చేయాలి చక్కగా మనం నలుగురిని చక్కగా టిఫిన్లు తింటే కబుర్లు తిప్పుకుంటుంటే ఎంత బాగుందో అది కాకుండా అలాగంటి ప్రేమే కానీ ఆపోజిట్ డైరెక్షన్లో అబ్బా ఇలా ఏకాంతంగా నేను ఒక్కడిని కూర్చుని ఇలా మనస్సును కూడా ఈ సంకల్పాలు ఆ సంకల్పాలు అలా నిశ్చలంగా ఉండిపోతే ఎంత బాగుందో ఇది మొదటి రోజు అలా అనిపించడు అనిపించకపోయినా మీరు యూ హ్యావ్ టు మేక్ టు యూ ఫేక్ ఇట్టు మేక్ ఇట్ సో యూ హ్యావ్ టు సేఢ ట క్రమంగా అవునండి నిజమే చాలా బాగుంది ఏకాంత స్థితి అని మీకు అనిపిస్తుంది మనస్సుతోటి నిరంతరంగా ఏదో ఒకటి సంకల్పిస్తూ ఉండడము అది చాలా అన్యాచురల్ స్టేట్ చాలా అసహజమైన స్థితి దాంట్లో ఏమి శోభం ఉండదు కాబట్టి మీరు ఆలోచించండి అంటే కొంచెం మీరు సంసార దింజాటాన్ని కొంత తగ్గించుకోవాల్సి ఉంటుంది మీరు పెంచుకుంటూ పోతే మీకు ఓంకార ధ్యానం చేయలేరు కూర్చోలేదు మీరు కూర్చోలేకపోతారు ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లాగా ఇప్పుడు మనస్సు లోపల మీరు ఒక పది నిమిషాలు కూడా కూర్చోలేకపోతారు ఇవాటుగా ఐదు నిమిషాలు అయించుకుంటుందేమో ఫోన్లో చాలు మేము అనేదిగా ఉంటుంది కాబట్టి మీరు ఒక ప్రేమను డెవలప్ చేసుకోవాలి తర్వాత శ్వాసని వాచ్ చేయటం మీద ప్రేమ డెవలప్ అవ్వాలి ఇది ఎంత బాగుందండి ఈ లడ్డూ నిద్రన్నాము ఇవి ఎందుకు దీని ముందు పనికి రావు శ్వాసని వాచ్ చేయాలి ఇది ఇది టీవీలో సినిమా వాచ్ చేసిన దానికంటే కూడా చాలా మధురంగా గల చాలా ఎంత బాగుందో ఇది అనేటువంటి ఆ స్థితి మీకు రావాలి ఆ తర్వాత ఓంకారం జపం చేస్తుంటే అబ్బా ఎంత మధురంగా ఉండదు ఇప్పుడు ఈ మహాత్ములు ఇప్పుడు ఫిబరే రామరసం రసమే అని ఆయన ఒక మహాకవి అన్నాడు ఆయన ఆ రామా అనే నామంలో ఒక మాధుర్యాన్ని అనుభవించి అన్నాడు ఆమె మనసా నీవు రామా రసాన్ని పానం చేసుమా అనేదో సంసింగ్ టు దర్ఫెక్ట్ ఆయన ఆయన రామనామంలో ఉండే రసాన్ని ఆ మాధుర్యాన్ని అనుభవించి అలా ఉన్నారు సో అదేవిధంగా మీరు కూడా ఆ ఓంకారం నుండి ఒక మధురిమా మీకు అది అనుభవానికి వస్తుంది ఎప్పుడు దాన్ని మీరు ప్రేమించటం ప్రారంభిస్తే మీకు అది అనుభవానికి వస్తుంది అది ఎక్కడ స్టార్టింగ్ అంటూ ఏముండదు యూ బికమ్ ఎన్ ఎఫర సో అలా ప్రేమించటం అభ్యాసం చేయాలి అన్నిటినీ ప్రేమిస్తూ ఉన్నాం సర్వాన్ని కవితరించి చూసేప్పుడు అన్నింటినీ ప్రేమించడం ఎవరి వాళ్ళు కొంచెం ఇటు అటుగా ఉన్నా కూడా ఏం పర్వాలేదు మనం ప్రేమించుకుంటూ పోవడమే వాళ్ళు ఎలా ఉన్నా మనం ప్రేమించేయడమే ప్రేమ అంతే ఎవరిని ద్వేషించకూడదు ఎవరు ఉంటారు జనాలు వాళ్ళకుండే ప్రశంస వాళ్ళకుంటాయి ఎందుకు గుడి ఇటు అటుగా ఉంటారు అయినా కూడా ప్రేమే అందరినీ ప్రేమించేటువంటి విధంగా ఉండడమే అలా మీరు జగత్తుని ఒక ప్రేమ దృష్టితోటి చూడడం కనుక మీకు నేర్చుకుంటే మీరు హృదయంలో కూడా ఆ ప్రేమ బాగా నిర్మాణమయ్యి ఆ ఓంకారాన్ని మీరు ప్రేమించగలుగుతారు శ్వాసని ప్రేమించగలుగుతారు ఆసనంలో కూర్చోవడం కూడా ప్రేమకి ప్రేమించదగినటువంటి విషయమే సో దాన్ని డెవలప్ చేసుకుని మీరు ధ్యానాన్ని అభ్యాసం చేయాలి సో గిరామస్మి ఏకమక్షరం అల్గో ఆ ఏకాక్షర ఓంకారం ఏదైతే అది నేనే అని శ్రీకృష్ణుని యొక్క డిక్లరేషన్ ఎంత బాగుందో చూడండిది వెరీ నైస్ తర్వాత మంచిది ఓంకారం గురించి చాలానే చెప్పాను ఇంకా ఎలా చెప్తూనే ఉంటాం మళ్ళీ సందర్భం చిన్నప్పుడు ఇంకా ఇవ్వ చెప్పాల్సిన ఉంటూనే ఉంటాయి ఓంకారం గురించి యజ్ఞానాం జప యజ్ఞోస్మి ఇప్పుడు యజ్ఞములు అనేకములు యజ్ఞములంటే అనేక యజ్ఞాలు చేస్తారు సాధారణంగా యజ్ఞాలలో ద్రవ్య యజ్ఞము అని అంటారు అంటే పదార్థములను ఉపయోగించి యజ్ఞం చేస్తారు అంటే డిపు అగ్ని వేల్చుట అగ్నిందు వివిధ పదార్థములను సమర్పించుట మంత్రపూర్వకంగా సమర్పించాలి తర్వాత మృత్విక్కుల్ని వాళ్ళని పెట్టుకోవాలి మంత్రాలు ఒకప్పుడు ఒక్కడూ యజ్ఞం చేయడం కుదరదు ఎందుకంటే కనీసం నలుగురు రుత్విక్కులు అవసరం అవుతారు ఈ ఆ రుత్విక్కులకు ఏవో పేర్లు కూడా ఉన్నారు అధ్వర్యుడు ఉద్ఘాత హోత బ్రహ్మ అని నలుగురు రుత్వికులు అవసరం అవుతారు మినిమం రుత్విక్కులు లేకపోతే యజ్ఞం చేయటం మీరు సచినావృతం చేసుకోవాలనుకోండి పురోహితుడు అవసరం అవుతాడు చేసిన తర్వాత మనం అన్నదానం కూడా చేయాలి అంటే మీ ఇంటికి వచ్చి భోజనం చేసేటువంటి ఎవరో మొత్తానికి సజ్జనులు ఇద్దరు ముగ్గురూ వచ్చి వాళ్ళ భోజనం చేసి వెళ్ళాలంటే వాళ్ళు కూడా అవసరం అవుతారు అది కూడా కౌంట్లోకి వస్తుంది కాబట్టి ఇతరుల యొక్క అపేక్ష ఉంటుంది యజ్ఞాల్లో తర్వాత యజ్ఞాల్లో పదార్థ వినియోగం ఉంటుంది పదార్థములను వినియోగిస్తారు సో వీటన్నిటికీ ద్రవ్య యజ్ఞములు అనిపే మీరిప్పుడు ఓంకార జపం చేస్తారు లేకపోతే ఏదైనా నామజపనం చేయొచ్చు మంత్ర జపం గాయత్రి జపం చేయచ్చు ఓంకారం జపం ఇక్కడ చేస్తుంది ఓంకార ధ్యానం అంటే జపం ఆయన రిపీట్ చేశారు కదా అలాగే చేయవచ్చు దీని ఎందు ద్రవ్య వినియోగం ఉండదు పదార్థములను వినియోగించుట అనేది ఉండదు పదార్థములను వినియోగించుట సాధారణంగా లోకల్లో ఎవరు ఉంటారు వీడో మూల చీకట్లో కూర్చుని ఏదో ఇలా కూర్చుని ఎవరు చేసుకుంటున్నాడో దానికే ఉంది ఎలా పం వేసి పందిరి వేసి అక్కడేమో అగ్నిమిది లేల్చి పురోహితులందరినీ పిలుచుకొచ్చి ఒకడు ఎనిమిదిన్నరకు వస్తాడు ఒకడు ఏడున్నరకు వస్తాడు ఒకడు తొమ్మిదిన్నరకు వస్తాడు వీళ్ళందరినీ సమావేశపరిచి కోఆర్డినేట్ చేసి తర్వాత పదార్థములనన్నిటిని అక్కడ వ్యవస్థ చేసి అవునవి కావాలంటాడు ఏదో ఉన్నో సరిపెట్టి కూడా అవునవి కావాలంటాడు తర్వాత ఇంకా మిగిలిన పదార్థాలు కూడా మేడి నుంచి మేడి చెట్టు కొమ్మలు పట్టుదడు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు మేడి ఆ మామిడి ఆకులు పట్టుకుండా అంటాడు అరిడాకులు పట్టుకున్నా అంటాడు ఏవేవో కండిషన్లో పెడతారు అయితే జిల్లే డాక్స్ పట్టుకుందామంటాడు జిల్లేడాకు హైదరాబాద్ మొత్తం మీద ఎక్కడ దొరకదు కాబట్టి ఇలాంటివన్నీ సంపాదించాలి అది సంపాదించి ఆ యజ్ఞ అది అయితే కలిపేసుకుని చీకట్లో అలా కూర్చొని ఓ మమ్మల్ని వాళ్ళ అనుకుంటే ఏది కష్టం అదే కష్టం లోకంలో ఒక దృష్టి ఏది కష్ట సాధ్యమో అది ఎక్కువ మహత్వ ఇవన్నీ జనులకు ఉండేటువంటి అభిప్రాయాలు ఏది కష్ట సాధ్యమో దానికి మహత్వము ఎక్కువ దేంట్లో ద్రవ్య వినియోగం ఎక్కువ అది గొప్ప కొరతు గొప్ప పూజా విధం ఇప్పుడు ఇన్ని పువ్వులతో పూజ చేశారనుకోండి అదేదో సాదా సీదా సీదా సాదా పూజ అలా కాకుండా ఒక ఐదు టన్నులు పూజ చేస్తారు నేను టీవీలో రిపోర్ట్ చూశాను పద్మావతి అమ్మవారికి ఏడు టన్నుల పూజల పువ్వులతోటి పూజ చేస్తున్నారు ఏడు టన్నుల పువ్వులు అండి పువ్వులు బరువుండవు అలాంటిది ఏడు టన్నుల పువ్వులతోటి పూజ చేశారు అంటే అది కూడా టీవీలో ఎలా చూపిస్తాడు అంటే బుట్టలతో చేస్తున్నారు చేతులతో కాదు ఒకటి బుట్టలతోటి పువ్వులు పోస్తుంటే ఇంకొకడు చిన్న సైజు ఇలాగంటే స్కూప్ ఒకటి తీసుకుని వాటిని వెనక్కి లాగుతున్నాడు అక్కడ ఖాళీ ఏర్పాటు చేయడం ఇలా పోసేస్తున్నాడు ఇలా లాగేస్తున్నారు ఇలా పోసేస్తున్నారు ఇలా లాగేస్తున్నారు మొత్తం అంతా కూడా పువ్వులే అది గొప్ప అవుతుంది తప్ప ఒక్క పువ్వు కూడా ఉపయోగించకుండా కాళ్ళు చీకట్లో కళ్ళు చూసుకుని ఓం ఓం అంటాడు వీడు ఏంటి అని ఇది లోక దృష్టి ఈ దృష్టి సరియా శాస్త్రం యొక్క విషయంలో ఇటువంటి ఈ అభిప్రాయం జనుల్లో ఉండే అభిప్రాయం ఇది కరెక్టా తప్ప అంటే అయ్యా మీరు ఎలా అనుకుంటారో అనుకోండి తప్పని చెప్పడానికి నాకైతే ఏమీ సందేహం లేదు అది తప్పు అంటే యజ్ఞం చేయడం తప్పంటలేదునా ఆ విధంగా ద్రవ్య వినియోగం చేసేది ద్రవ్య వినియోగం చేసే యజ్ఞము కంటే ఇలా ఓ మూల కూర్చుని ఎక్కడో ఓమ్మన్నావు ఇది తక్కువది అది ఎక్కువది అనే దృష్టి ఆ కంపారిజన్ చాలా తప్పది ఎప్పుడు కూడా స్థూలము కంటే సూక్ష్మము శ్రేష్టము ద్రవ్య వినియోగం చేసే యజ్ఞం శ్రేష్టమే అది గొప్పదే కానీ దానికంటే సూక్ష్మంగా చేసేటువంటి యజ్ఞము చాలా గొప్పది మీరు మనస్సు అనే పుష్పాన్ని ఈశ్వరుడికి సమర్పించి మచ్చిత్త సర్వదుర్గాన్ని లేకపోతే మయ్యర్పిత మనోబుద్ధి మనస్సు అనే పుష్పాన్ని మనస్సును ఒక పుష్పంగా మార్చేసి దానిని ఈశ్వరుకు సమర్పించుట అనేది కఠినము అత్యంత సూక్ష్మము హ్యంగా మీరు ఎన్ని టన్నుల పుష్పాలు సమర్పించినా కూడా దానికంటే చాలా విలువైనది చాలా విలువైనది దానికంటే ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్లి వంకాయలు కొనుక్కొచ్చారనుకోండి ఒక వంద రూపాయలు వంద రూపాయలు ఈ మధ్య తక్కువ వస్తున్నట్టున్నాయి ఒక బస్ స్టాండ్ వంకాయలు కొనుక్కొచ్చారనుకోండి వంద రూపాయలు ఇచ్చి ఆ బస్టాండ్ వంకాయలని ఆటో ట్రైలర్ లో వేసుకురావాలి అదే మార్కెట్కి వెళ్ళి ఒక పది తులాల బంగారం కూర్చొని వచ్చారనుకోండి దాన్ని దింట్లో వేసుకొస్తారు జైలు వేసుకొస్తారు కానీ ఖరీదు చాలా ఎక్కువ విలువ చాలా ఎక్కువ కాబట్టి ద్రవ్య యజ్ఞాలకు జపయజ్ఞానికి అట్టి పోలిక దళతనే ఈ సూక్ష్మమైనటువంటి జపయజ్ఞం ఏది కలదో ఇది యజ్ఞములో ఎన్ని కేటగిరీల యజ్ఞాలు ఉన్నాయో వాటన్నింటిలోకి చాలా శ్రేష్టమైనది ఇది నా స్వరూపమే నా విభూతియే అని అంటారు భవతే సుఖే నావస్థాం జన ఇహ న జానాతి కేమో అది మనస్సులో బతికినే అన్నామా అలాగే పుష్పాల్లో ఇంకొక అహింసా ప్రథమం పుష్పం అష్టపుష్పం ఎనిమిది పుష్పాలు పూజ చేయాలి అహింసా ప్రథమం పుష్పం పుష్పమింద్రియ నిగ్రహ దానం పుష్పం దయా పుష్పం తపహా పుష్పం ఆ పుష్పాలు బటితోటి ఈశ్వరుణ్ణి పూజ చేయటం చాలా కఠినమైన విషయం బాహ్యంగా మీరు ఆర్దరిచ్చేస్తే వాళ్ళకి అవ ముందుగా టైం చెప్పి వాళ్ళకి ఆర్దరిచ్చి మీరు పైసలు కనుక బాగా ఖర్చు పెట్టినట్లయితే ఓ పది టర్నుల పుష్పాలు తీసుకొచ్చి పూజ చేయొచ్చు కానీ ఇది చాలా కష్టం అత్యంత సూక్ష్మమైనది దీని యొక్క మహత్వం ఎక్కువ ఆ కారణంగానే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే యజ్ఞాలన్నింటిలోకి జపయజ్ఞము గొప్పది అని అంటున్నాడు ఈ సందర్భంగా జపాన్ని గురించి కొంత మీరు అర్థం చేసుకునే కొంత వ్యాఖ్యానం చేయటానికి ఇది ఒక అవకాశం సో జపమనేది జపయజ్ఞము జపయజ్ఞం మీరు చేయదలుచుకున్నట్లయితే మీరు నిష్కామంగా చేయాల్సి ఉంటుంది సకామంగా చేసేటువంటి జపము అది జపయజ్ఞం అనిపించక ఎందుకంటే యజ్ఞము అనే ఈ సందర్భంలో యజ్ఞార్థా కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన యజ్ఞ అంటే శ్రీ మహావిష్ణువు అని అర్థం నా స్వరూపమే అని ఆయన అంటున్నాడు కనుక మీరు నిష్కామంగా ఈశ్వర ప్రీత్యర్థం కొరకు మాత్రమే మీరు చేసినట్లయితే అది జపయజ్ఞం అవుతుంది కాబట్టి ఇప్పుడు గాయత్రి జపం చేస్తున్నారు అనుకోండి గాయత్రి ఒక ఆయన గాయత్రి జపం చేస్తున్నాడు జ్ఞాపకోపాఖ్యానం అని ఒక అర్థం అవుతుంది మహాభారతంలో ఒకరు జపం చేస్తున్నాడు ఏదో గాయత్రి ఏదో జపం చేస్తున్నాడు చూస్తుంటే ఇంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు ప్రత్యక్షమయ్యి చాలా జపం చేస్తాను నీకు ఏదైనా కోరిక ఇస్తాను అడుగుదాడు నీ చేసిన జపానికి చాలా కోరికలో ఇవ్వచ్చు ఏదైనా కోరిక కోరమని అన్నాడు అంటే ఇదన్నా నేనేం కోరిక కోసం చేయట్లేదు జపం ముందు ప్రేమతో చేస్తున్నాను నేను అంతేత నాకే కోరిక అక్కర్లేదు అని అంటాడు అంటే అప్పుడు ఇంద్రుడు అంటాడు లేదు మొహన్ జపం చేసిన దానికి ఫలం పుచ్చుకోవా నీకు స్వర్గం నేను ఇస్తాను అంటే అప్పుడు ఆ జాపకుడు స్వర్గమేమక్కర్లేదు ఆ జపం నేను జపం నేను ఫలానా ఫలం కోసం నేను చేయట్లేదు అని ఊరికే చేసుకుంటున్నాను నాకు దాని మీద ఉండే అంటే ఇంద్రుడు భయమైపోతాడు అప్పుడు ఇక్ష్వాకు అనే ఒక మహాత్ముడు ఒక మహారాజా అతిథిగా వస్తాడు నుంచి ఆయన ఏదో కష్టంలో ఉంటాడు మీరు చేసిన ఈ జపం యొక్క పుణ్య ఫలమంతా కూడా ఆ యక్స్వా సమర్పిస్తే ఆయన కష్టం గెచ్చే కుట్టింది ఆ కథ ఏదో ఉంది మహాభారతంలో విస్తారంగా అంటే ఈయన వెంటనే ఒక క్షణం కూడా వెయిట్ చేయకుండా నేను ఇంతవరకు చేసిన జపం యొక్క ఫలమంతా నీకు ఇచ్చేస్తున్నాను అని సమర్పించేస్తాను అంటే ఒక వ్యమోహం నువ్వు పదేళ్ళు ఇరవై ఏళ్ళు చేసిన ఫలమంతా పోతే వృత్తిగా మళ్ళీ జీరో లెవెల్కి వచ్చేస్తావా నువ్వు అంటే మళ్ళీ జపం చేస్తా జీరో లెవెల్ నుంచి మళ్ళీ చేసుకుంటాను నేను అంటా సో అటువంటి దృష్టి అటువంటి లవ్ ఫర్ జప ఉండాలి అప్పుడు ఆ జపము యజ్ఞమవుతుంది యజ్ఞమై యజ్ఞములన్నింటిలోకి శ్రేష్టమైనది సాక్షాత్తు ఈశ్వరుని యొక్క విభూతిగా వర్ణింపదగ్గది అవుతుంది యజ్ఞానాం జపయజ్ఞోస్మి అలాగే జప అనేది జన్మనహ పా జపహ ఇప్పుడు నేను చెప్పిన విధంగా నిష్కామంగా ధైత్రి జపం గాని ఓంకారు జపం కానీ మీరు చేసినట్లయితే అది జన్మ నుండి రక్షిస్తుంది అంటే జన్మ మరణ ప్రవాహ రూపమైన సంసార బంధం కలదో దాని నుండి మనిషిని రక్షిస్తుంది వాడికి మోక్షాన్నే అనుగ్రహిస్తుంది కాబట్టి దాన్ని జపంగా జపశబ్దంతో వ్యవహరించాలి తర్వాత జపము యజ్ఞం ఎలా అయింది యజ్ఞము అంటే అగ్ని ఉండాలి పదార్థాన్ని ఒకటి అగ్నిలో సమర్పించాలి మంత్రం ఉండాలి సృక్ అంటారు సుక్ అంటే ఆఫరింగ్ స్పూన్ చెక్కతో చేసి దానితోటి తీసుకుని అలా వేస్తూ ఉంటారు మీరు గమనించుకుంటారు ఇలా తీసుకుని ఇలా వేస్తూ ఉంటారు దానికి సృఖ్ అని పేరు సో అవన్నీ ఉండాలి కదా అంటే మీరు జపయజ్ఞం చేసేప్పుడు కూడా వాక్ అగ్ని ఈ వాగింద్రియం ఉన్నది సర అన్నప్పుడు ఈ ఓం అనేది ఆ ఇంద్రియం నుంచి పుట్టింది అకారము ఇక్కడ పుట్టింది ఈ మధ్యలో మకారము కదవులు ఇది ఇదంతా కలిపి వాగింద్రియం ఆ ఇంద్రియ శక్తి లోపల ఉంది దాని నుంచి ఓంకారం అనేటువంటి మంత్రం పుట్టింది కాబట్టి ఆ వాగింద్రియమే అగ్ని తర్వాత హోమం చేసేటువంటి సుక్కు ఆ జిహ్వ కదా జిహ్వ కదులుతుంది కదా ఉంది కదా జిఫ్వాగింద్రియంలో భాగంగా అది ఏ సుర్క్ తర్వాత ఆహుతి అదనయ స్వాహ అంటారుగా ఇక్కడ ఓం అని మీరు చెప్పడమే ఆహుతి తర్వాత సో ఈ విధంగా ఇది యజ్ఞమే దాని వెళ్ళి యజ్ఞత్వాన్ని ఇది కూడా యజ్ఞమే ఎట సూక్ష్మంగా ఉంటుంది యజ్ఞం అత్యంత సూక్ష్మంగా ఉంటుంది ఇప్పుడు ఈ చిప్ అంటారు చూడండి వీటిల్లో ఉంటుంది ఇంచెలు ఇన్సాయి వెంట ఆ లోపల ఇంచెలు ఉందండి ఇంచెల్ అంటే అదే చిప్ అనమాట ఆ చిప్లో అత్యంత సూక్ష్మంగా ఉంటుంది ఎంత పెసరంత ఉంటుంది ఇవ్వ చిటికిన ఈ కోణం అంత ఉంటుంది అలా పల్సగా కూడా ఉంటుంది బరువు కూడా ఏమి చిప్ ఈవెన్ సిమ్ అనేది ఉంటుందో అది ఉంటుంది అంతకంత చిన్నదిగా ఉంటుంది ఈ చిప్ దాని మీద చాలా సూక్ష్మంగా ఉంటాయి సర్క్యూట్స్ అన్నీ కూడా మీరు మైక్రోస్కోప్లో దాన్ని పెట్టి చూస్తే మీకు ఆ సర్క్యూట్స్ అన్ని కనపడతాయి మల్టిపుల్ సర్క్యూట్స్ థౌజండ్స్ ఆఫ్ సర్క్యూట్స్ ఉంటాయి దాని మీద అది దాని విలువ ఎక్కువ అంతేగాని ఈ డబ్బా ఉంది చూడండి చూస్తే దాని మీద రిలీడలేదు సూక్ష్మము నేను స్థూలం నుండి సూక్ష్మానికి వెళ్ళిపోతాను అన్నట్టు ఉండాలి తప్ప ఎంతకా ఎంతసేపటికి అలా స్థూలాలనే కొట్టుకుని ఉండకూడదు కాబట్టి ఈ జపం అన్నది చాలా గొప్ప ధ్యానము గొప్ప యజ్ఞము అయితే ఈ జపాన్ని చేసే సందర్భంలో కొన్ని నియమాలని మీరు మనస్సులో పెట్టుకోవాలి ఒకటి జపము అభిమానోత్పాదకము కారాదు వెరీ ఇంపార్టెంట్ రోల్ కానీ ఇది ఏదైనా ఇలాంటి పాఠం చెప్పేప్పుడు ఎప్పటికప్పుడు మనస్సులో ఫ్లాష్ కింద తగ్గుతుందేమని లోకంలో దీనికి ఆపోజిట్ గా చలామణింగ్లో ఉన్నది అని ఇప్పుడు లోకంలో ఎలా ఉంటారంటే మేము గాయత్రీ జపం ఇన్ని కోట్లు గాయత్రి జపం చేశాం ఇంత రామనామని చేశాము ఇంత జపం మేము చేశాం మేము ఉపాసకులము గాయత్రి ఉపాసకులము సరస్వతి ఉపాసకులము అని ఇలా చెప్పుకుంటాం ఆ తర్వాత పైగా పత్రికల్లో కూడా ప్రింట్ చేసుకుంటాము అలా అంతేకాకుండా మా చిన్నప్పుడు కొత్త సినిమా వచ్చేప్పుడు పోస్టర్స్ ఉండేవి వాల్ పోస్టర్స్ వస్తోంది అని ఒక సినిమా పోస్టర్ అవుతుంది వస్తుంది డేట్ నేను చాలా ఎక్సైట్ అయిపోయేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు అప్పుడు సడన్ గా కమలేశ్వర టాకీస్ అమలాపురంలో కమలేశ్వర టాకీస్లో రెండు అని డేట్ వేసేవాడు ఇంకో పోస్టర్ న్యూ పోస్టర్ ఆ డేట్ చూసుకుని మేము పరుగులు తీసుకుని వెళ్ళిపోయేవాడు సో ఆ రకంగా ఫలానా మహాత్ములు గాయత్రి ఉపాసకులు వస్తున్నారు అలా ఉండకూడదు అది అభిమానోత్పాదకమైన అభిమానం అభిమానం అంటే నేను ఇంత జపం చేశాను నేను పదివేలు ఓంకారం చేస్తాను సర్ డే అని ఎవరైనా అంటే అభిమానం లేకపోతే కొంతమంది ఏం చేశారంటే ఆ విజిటింగ్ కార్డులో పెట్టేసుకుంటారు గాయత్రి ఉపాసు అని పెట్టేసుకుంటారు అంటే గాయత్రి జపం చేస్తున్నారు అనమాట అదే అభిమానం అటువంటి అభిమానము ఉండకూడదు జపమునండి అసలు మీరు జపం చేస్తున్నట్టు కదా ఇంకొకళ్ళకి మీ అంతటా మీరు చెప్పకూడదు వాళ్ళంతటా వాళ్ళకి తెలిస్తే తప్పేం లేదు మీరు ఆపలేదు కానీ మీ అంతటా మీరు పని కట్టుకుని నేను జపం చేస్తాను అని చెప్పకూడదు అది అభిమానానికి సిగ్నల్ ఆ అభిమానం చాలా ప్రెషర్ కింద ఉంటుంది అది వాడికి చెప్పి పది మంది దప్పట్లో కొడితే కానీ వాడికి ఉత్సాహం కలగదు అలా ఉండకూడదు ఆ భ్రమ నుంచి బయటపడిపోవాలి అదొకటి జపం తర్వాత జపము విధిగా యథావిధిగా చెయ్యాలి ఎందుకంటే ఈ యథావిధి అనేదానికి లక్షణం ఏమిటంటే దీని ఫలం దృష్టఫలం ఏమి ఉండదు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి మీరు పెద్ద రెండు ఇడ్లీలు లేదా మూడు ఇడ్లీలు బ్రేక్ఫాస్ట్ చేసేప్పటికీ ఆ ఒక పది రూపాయలు వాడికి ఇస్తారు పది రూపాయలు ఖర్చు దానికి మనకి పొట్టలో మనకి ఫలం తెలుస్తూ ఉంటుంది చక్కగా మనకి పూర్తిగా కనపడుతూ ఉంటుంది వాడికి రూపాయలు ఇచ్చినందుకు నష్టం ఏం మీ పొట్టలో మీకు తెలుస్తూ ఉంటుంది అవి దృష్టఫలంగా ఉంటాయి ఈ జపంలో దృష్టఫలాలు ఏమి ఉండవు జపం చేస్తే ఏదో మహాఫలం వస్తుందని ఒక ప్రేమతో చేయటమే కానీ అది ఎప్పుడొచ్చాను చెప్పి పెట్టి వస్తుందా ఏమో అది మామూలు లౌకిక ఫలములుగా ఉండదు కదా అది కాబట్టి ఇక్కడ విధి ముఖ్యం యథావిధి విధి ముఖ్యం ఇప్పుడు కిషన్ జండం అనుకోండి ఏదో రకంగా నిలబడో కూర్చుందో నోట్లో పారేసుకుంటే కడుపు ఉండిపోతుందని అక్కడ విధి అంత పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు కానీ జపం చేసేప్పుడు మాత్రం ఏదో నిలబడవు కబుర్లు చెప్తానో కొంతమంది కబూర్లు చెప్తూ జపం చేసేస్తారు అలా మాలు తిరిగిపోతూ ఉంటుంది ప్రభుత్వం చెప్పేస్తూ ఉంటాం అది అలా అక్కర్లేదు అలాగా దాన్ని కొంచెం రహస్యంగా చెబుతుంది యథావిధిగా అంటే ఇప్పుడు నేను ఉంటాను జపని చేయటానికి ఎన్ని ఎంత డిస్క్రిప్షన్ ఇచ్చానంటే మీరు ఆ ఆ నియమాలన్నింటినీ పాటించి అంటే నియమాలంటే అది ఏదో అలా చేయకపోతే మేదపడి కొడుతుందో ఒంటారం అని నా అభిప్రాయం కాదు అలాగ మీరు చేసినట్లయితే దాని ఎందు మీకు ఆ పవర్ మీరు అనుభవానికి పవర్ అంటే మళ్ళీ బరలా అర్థం చేసుకోవద్దు ఆ అసంగ ఆత్మ చైతన్యం యొక్క మహిమ మీకు అనుభవానికి వస్తుంది కాబట్టి యథావిధిగా చేయుట అన్నది మీరు గమనించాల్సి తర్వాత విధి కూడా చక్కగా శాస్త్రాన్ని శ్రవణం చేసి మననం కూడా చేసి ఆ జపము ఆ మంత్రము దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానమును అంతరం సంపాదించుకుని శుచిగా అంటే శుచ శుద్ధంగా సంస్కృత భాష మంత్రం తప్పులు కాకుండా క్లీన్గా మీరు చేయాల్సి అది మూడో పాయింట్ నాలుగవది శ్రద్ధాపూర్వకంగా అంటే లవ్ ప్రేమతో చేయాలి అంటే ఇదేదో తన నెత్తి మీద పెట్టుకున్న బరువులాగా బరువు మోస్తున్నట్టుగా ఉండకూడదు సెల్ఫ్ ఇంపోజ్డ్ అని అంటారు అంటే ఒక బరువు మోస్తున్నట్టుగా నేను ఇంకేంటి జపం చేస్తానని పెట్టుకుంటాడు పది రోజులైన తర్వాత విసి ఉంది మానేయాలో తెలియదు పెట్టుకోవాలో మంత్రం మీద పడి ఆ దేవతకి కోపం వస్తుందేమో అని ఒక సెల్ఫ్ ఇంపోజ్డ్ దేవతకి ఏ దేవతకి కోపం రాదు మీకు మీ మీద కోపం మీకు వస్తే మీరే దేవత అంతే కాబట్టి ప్రేమ ప్రేమ పూర్వకంగా చేయాలి ప్రేమను మీరు అభ్యాసం చేసి సంపాదించుకోవాలి ఆ విధంగా కనుక చేసినట్లయితే చాలా గొప్ప ప్రయోజనము ఉంటుంది హిమాలయ ఇది పూర్తి చేస్తే ఈ రోజు క్లాసు మనం సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసినట్టు అవుతుంది సో ఇప్పుడు పర్వతాలు రెండు రకాలు ఒక పెద్ద గుట్ట కింద పొంది పర్వతం ఒకటి తర్వాత అలా ఆకాశంలోకి ఎత్తుగా ఎగి ఎదిగి ఎగి ఎదిగేటువంటి పర్వతం ఇంకొక శిఖర రూపంగా ఉండే పర్వతం ఇంకోటి ఇప్పుడు హిమవత్ పర్వతం ఉందనుకోండి ప్రధానంగా అది ఎత్తు కంటే వైశాల్యం ఎక్కువ రెండు మైళ్ళు విస్తరించి ఉంటుంది లెంగ్త్ వైజ్ అక్కడెక్కడ ఆఫ్ఘనిస్తాన్లోనూ అక్కడ మొదలయ్యి ఇటు అస్సాం దాటిపోయే అలా బ్రహ్మపుత్ర అలా పోదు బర్మ దాకా పోతుంది హిమత్ పర్వతశమి చాలా విస్తృతమైన పర్వతశ్వ అండి అలాగే గుట్టల గుట్టల కింద రాళ్ళు పెద్దది పడి ఉంటాయి ఆ ఆ మిషన్లో దానికి స్థావరము అని పేరు అంటే స్థిరంగా పడి ఉండేది బండరాయని అనుకోండి అది ఎప్పుడూ అక్కడ స్థిరంగా పడి అని చెప్పి మన వాళ్ళు ఏం చేస్తారంటే బండరాయి చూస్తే నామం పెట్టేస్తారు ఎందుకంటే అక్కడ స్థిరంగా ఉంటుంది ఆ రాయి స్థిరంగా ఉంటుంది ఎప్పుడైతే రాయి స్థిరంగా ఉంటుందో నామం కూడా స్థిరంగా ఉండిపోతుంది కాబట్టి అయా రికార్డు చేస్తున్నారు వాళ్ళు టీవీ రికార్డు కాబట్టి సో అలాగా స్థావరము అంటే అలా స్థిరంగా బండగా పండు దానికి స్థావరము అంటే అటువంటి స్థావరాములలో హిమాలయ పర్వతము నేనే ఇప్పుడు హిమవత్ పర్వతంలోనే కొంచెం మీరు డీప్గా వెళ్ళినట్లయితే ఎవరెస్ట్ కాంచ అంటే ఇలాగంటే శిఖరములు ఉంటాయి అక్కడికి వెళ్ళేప్పటికీ ఆ పర్వతానికి శిఖరి శిఖరములు గల పర్వతము అనే అనే లక్షణం వచ్చేస్తుంది కానీ ముందు ఉన్న మన వైపు నుంచి ముందున్న భాగంలో స్థావరము అనే కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం స్థావరము అనే అంశాన్ని తీసుకుంటున్నాము ఈ స్థావరములలో హిమవత్ పర్వతము నేనే ఎందువల్ల హింవత్ పర్వతానికి ఆ గొప్పతనం ఎలా వచ్చింది అంటే హిమవత్ పర్వతము దేవభూమి అని ప్రసిద్ధి చెందినది అంటే పురాణంలో ఏమని చెప్పారంటే దేవతలు వచ్చి వెళ్తూ ఉంటాను పురాణంలో అలా చెప్పేప్పుడు కొంతమంది నేను మొన్న హిమాలయాలకు వెళ్ళినప్పుడు నాకు దేవతలు కనబడ్డారని హైదరాబాద్ వచ్చి చెప్తాడు అది చూశారు వీడు దేవతలు కనపడితే వాళ్ళని కౌ నుంచి మన అక్కడే ఉండాలి కానీ హైదరాబాద్ నుంచి రావడం అంటే మరి హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి నేను దేవతలు కనపడ్డారు నేను మీరు అలాంటి పిచ్చి ఏమీ పెట్టుకోదు ఇకే దేవభూమి పురాణంలో అలాంటి ప్రసిద్ధి కలదు అంటే చాలా పవిత్రమైన భూమి తపస్సు చేసుకుందుకు చక్కటి స్థలము తపస్థలి దీంట్లో కూడా మీరు చేసుకోవచ్చు కానీ నేను కాదంటలేదు హిమాలయము విభూతి ఎందుకైందో చెప్తున్నా అక్కడ ఎంతోమంది ఆ సాధు సంతులు మకానికి వేస్తారు ఆ సాధు సంతులు తపస్సీ చేసుకుంటూ ఉంటారు తర్వాత ఉత్తరము జ్ఞానానికి గుర్తు దక్షిణము మృత్యువుకి గుర్తు కాబట్టి ఉత్తరము ఆ జ్ఞాన రూపమైనది కనుక అది ఉత్తర దిక్కునందు ఉంది ఆ కారణంగా కూడా అది ఒక విభూతిగా పండింపబడుతుంది తర్వాత శివుడు అక్కడ తపస్సు చేసినట్టుగా మనకి శివపురాణంలోనూ మహాకవి కాళిదాస కుమార సంభవంలోను మనకి కథ లభిస్తుంది శివుడు అక్కడ తపస్సు చేశాడు సాక్షాత్తు పరమశివుడు అంతకంటే ముఖ్యం పార్వతీదేవి తపస్సు చేసిందట హిమోత్పర్వత ఆ శ్రేణిలో ఎక్కడో ఒకటి కూర్చున్న ఆవిడ కూడా తపస్సు చేసింది కాబట్టి ఇటువంటి మహాత్ములు అందరూ తపస్సు చేసేట దానికి ఒక ప్రత్యేకమైన స్థానము కనుక తర్వాత నరనారాయణులు తపస్సు చేశారు అక్కడ నరనారాయణ అవతారం నరుడు నారాయణుడు ఇప్పటికి కూడా నారాయణాశ్రమం హిమాలయాల్లో ఉంటుంది ఆ తర్వాత బదరికి వెళ్ళినట్లయితే ఇదో ఇది నరుడు ఇది నారాయణుడు అని రెండు పర్వతాలను చూపిస్తారు అలా పెట్టుకున్నారు పేర్లు కాబట్టి నరనారాయణ సంబంధాన్ని బట్టి దానికి ఒక ప్రత్యేకత ఏర్పడింది హిమవత్ పర్వతానికి ఇవన్నీ పౌరాణికమైనటువంటి వర్ణనలు దాని మహిమని చెప్పేది అయితే ఇంకొక మహిమ భౌతికమైన మహిమ అధిభూతంగా చెప్పచ్చంటే మహానుదులన్నీ హిమాలయాల నుంచి కొడతాయి గంగ బ్రహ్మపుత్ర యమున పంజాబ్లో ఉండే ఐదు నదులు అక్కడి నుంచే పుట్టాయి ఇటువంటి మహామహానదులన్నీ కూడా హిమోత్పర్వత శ్రేణి నుండి అవి ఆవిర్భవిస్తాయి ఆ నదులన్నీ పుట్టి పొట్లాది ప్రాణులకు అవి భుక్తిని సమకూరుస్తున్నాయి కనుక నిజంగా ఇన్ని నదులకు జన్మనిచ్చినటువంటి హిమోత్పర్వతము ఈశ్వరుని యొక్క విభూతియే అని ఇన్ని కారణముల చేత హిమోత్పర్వత శ్రేణి ఏది కలదో స్థావరములలో అది శ్లోకం అశ్వత్థ సర్వ వృక్షానా జయవర్షీణనారద గంధర్వాణం చరథ సిానా కలో ముం పూర్ణమదూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే